ఎక్కడో లేదు వెలుపల లేవు వేదనలు ఏదో రాదు ఎక్కడో లేదు వెలుపల లేవు వేదనలు చంద్రములోనే సుడిలే చింది చంద్రములోనే సుడిలే చింది అంతా నీలోనే ఉంది మనసా చూడు ఇదే నీ లోకం మనసా చూడు ఇదే నీ లోకం చూడు ఇదే నీ లోకం మనసా చుడు ఇదే నీ లోకం మనసా మనస మనస చుడు ఇదే నీ లోకం తిరిగిరాదు పోయిన సమయం తిరిగిరాదు పోయిన సమయం ఎటుపోతుందో పయన్నం మనసా చుడు ఇదే నీ లోకం ఏదో రాదు నువ్వెన్ని చేసినా ఎక్కడో లేదు నీకు అన్నేమి లేదు ఏదో రాదు ఎకడో లేదు వెలుపల వేదనలో ఏదో రాదు ఎకడో లేదు వెలుపల లేవు వేదనలు సంద్రములోనే సుడి లేచింది సంద్రములోనే సుడిలే చింది నీలోనే ఉంది మనసా చుడు ఇదే నీ లోకం సంద్రములోని సుడిలేచింది సంద్రములోని సుడిలేచింది అంతా చింది నీలోనే ఉంది మనసా చుడు ఇదే నీలోకము నీకన్నా అన్యంగా ఏ సమస్య లేదు సరేనా ఎగ్గిన అల్లలు ఇప్పుడు బాధలు అనొచ్చు నువ్వు ఆవేదనలు అనొచ్చు కష్టాలు అనొచ్చు కన్నీళ్ళు అనొచ్చు సుఖాలు అనొచ్చు ఒక్కొక్కప్పుడు సుఖానికి దుఃఖానికి పెద్ద తేడా లేదు ఎందుకని సుఖం వచ్చేది పోవడానికి పోవడానికి ఉండి బాధ దుఃఖం పోయి బాధ సుఖం అంత ఎక్కలేదు ఇది ఉంద కనుక బాధ పెడుతూ అది పోయిన తర్వాత బాధ పెడుతూ అది లేదే అని ఇంత ఎక్కలేదు ఎగ్గసిన్న నది ఎదలోనే ఎగసిన అల్లలు నది ఎదలోనే కదలినాల జడులు నదిలోనే ఎగసిన అల్లలు నది ఎడలోనే కదిలినాల జడులు నదిలోనే పుట్టిన నదిలోనే పడతాయి అలలు పుట్టిన నదిలోనే పడతాయి అలలో పుట్టిన చోటికే చేరిపో మనసా చుడు ఇదే నీ లోకం మనసా మనసా మనసా చుడు ఇదే నీ లోకం కనుక నీకన్నా అందంగా ఇయ్యలేదు నువ్వు సమస్య నీకన్నా వేరుగా అలచడం లేవు నువ్వు నీకు తెలియకపోవడమే ఈ సమస్యలన్నిటికీ కారణం ప్రపంచంలో ఎంత వెతికినా అటు పోయినా ఇటు పోయినా అది తెచ్చుకున్నా ఇది తెచ్చుకున్నా అది సాధించిన ఇది సాధించిన తృప్తిని మాత్రం మనం పొందలేం ఈ ప్రపంచం స్వామీజీ మరి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయకో చెయ్యవలసిందేది లేదు ఉన్నది ఉంటే అది చెయ్యవలసింది కాదు చూడవలసింది చూడవలసింది ఉంది చేయవలసిందేలే బయట ఉన్నదైతే నువ్వు చేయాలి నీలో ఉన్నదే కనుక చూడవలసిందే కానీ చేయదగింది మాత్రమేమి లేదు తెచ్చుకోవాల్సింది ఏది లేదు ఈ ప్రపంచంలో తెలుసుకోవలసిందే ఉంది అండర్స్టాండ్ బయటికి పోతే తెచ్చుకోవాలి లోపల ఉన్నదాన్ని తెలుసుకోవాలి ఇది జ్ఞానం పరస్యాే కృతాత్మాన ప్రవిశి పరం పదం వేదం ఇట్లా చెప్పింది పరస్యాే కృతాత్మాన ప్రవిశంతి పరం పదం ఎవడైతే తనకు సంబంధించిన జ్ఞానాన్ని పొంది కృతకృత్యుడవుతూ ఉన్నాడో ఈ లోకంలోనే అటువంటి వాడు పరమోత్కృష్టమైనటువంటి మోక్షాన్ని పరమపదాన్ని బ్రహ్మతత్వాన్ని పొందుతూ ఉన్నాడు అభద్రత నుంచి విడిపోతూ ఉన్నాడు ఆనందం దీనికి ప్రమాణంగా ఉంది వేదం శాస్త్రం అదే ఉపనిషత్తు ఈ విషయంలోనే ప్రమాణం నిన్ను సుఖపెట్టడానికి మరొకటి అవసరం లేదు అర్థం కాకపోతే నిన్ను దుఃఖ పెట్టడానికి కూడా అవసరం లేదు నువ్వే చాలు నీ మీదనే కేంద్రీకరింపబడి ఉన్నాయి సుఖదుఖాలన్నీ కూడా నీ మీదనే ఉన్నాయి నువ్వు ఆశించేటువంటి ఆనందం నువ్వే భద్రత నీకు నీకు లేని భద్రత ఈ ప్రపంచంలో ఎవరికి ఉన్నదే గాని నీకు తెలియకుండా కారణం ఏంటో తెలుసా జ్ఞానం జ్ఞానం కలగాలి మనిషికి జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది ప్లీజ్ కమంటల్ మే జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది ప్రమా జ్ఞానం అంటే ఎప్పుడు కలుగుతుంది ప్రమాదం ఉంటేనా ప్రమాణం ఉంటాయి ప్రమాకరణం ప్రమాణం కాబట్టి ప్రమాణం కావాలి ఆ ప్రమాణమే వేదం అదే ఉపనిషత్తు కాబట్టి అద్భుతమైనటువంటి ఈ దశోపనిషత్తుల్లో ఒకటైనటువంటి తైత్రి ఉపనిషత్తుని మనం అధ్యయనం చేస్తున్నాం శిక్షావళను పూర్తి చేశాం బ్రహ్మవల్లిలోకి ప్రవేశిస్తున్నాం బ్రహ్మజ్ఞానం కోసం ఆ బ్రహ్మజ్ఞానం ఏంటో తెలుసా నువ్వే నీకు సంబంధించిందే అన్నీ ఉండి సుఖపడలేకపోయినా ఎప్పుడూ ఆనందంగా ఉండేటువంటి స్థితిని నీకు ప్రసాదించేటువంటి జ్ఞానం నీకు సంబంధించినటువంటి జ్ఞానం బ్రహ్మజ్ఞానం అదే ఆత్మ జ్ఞానం దీనిని బోధించేది బ్రహ్మవల్లి బ్రహ్మ జ్ఞానం కలిగితే నీకు దుఃఖం అనేది తెలియదు కనుక ఆనందవల్లి కాబట్టి అది విషయానందం కాదు బ్రహ్మానందం కనుక బ్రహ్మానందవల్లి ఉపనిషత్తులు వేదంలో ఉన్నాయి కనుక వేదం ప్రమాణం వేదానికి భాష్యం రాసినటువంటి మహాత్ముల్లో అగ్రగణ్యులు సాయనాచార్యులు వారు సాయన భాష్యం అయిందే మనకు ప్రమాణం అద్భుతమైనటువంటి భాష్యం వేద భాష్యం ఆ కూడా రాశారు వేదం యొక్క వైశిష్ట్యాన్ని గుర్తించి మ్యాక్సిములర్ లాంటి వాళ్ళు కూడా వచ్చి ఆ రోజుల్లో సంస్కృతం నేర్చుకొని వేదాన్ని అధ్యయనం చేసి वेदा की भाष्य कोष्यम अभी अभी मन अंतंत वाल कृषि मन अभिनता मन अंगीक संप्रदाय दोषम अभी अणम भाष्यू उ अद्भुत भाष्यम वेदा की सायन भाष्यम सायनाचार्य वही तैत्र दच्ची आये भाष्य वेदभाष्य सायनाचार्य सय त तैत्रपनषत् वारू याग् चेती अष्य प्रारंभम चैत्रेय का तैतोपनिषत् त्रिविध अयम तैतोपनिषत् त्रिविधा मूड विधा सांहि రెండవది వారుని మూడవది యాజ్నికి అంటే ఇప్పుడు సాంభితి అనేది శిక్షావల్లి మనం మూడు చూచాం శిక్షావల్లి రెండవది బ్రహ్మవల్లి భృగువల్లి కానీ నాలుగవది కూడా ఒకటి ఉంది జనరల్ గా దాన్ని ఉపనిషత్తు ఉపనిషత్తులోనే ఉంది తైత్రీయమే కానీ జనరల్ గా దాన్ని తీసుకోరు అది యాజ్నికి అంటే మొదటిది సాంహితి అనేటువంటిది శిక్షావల్లి సంహిత్యాయస్య ఉత్తత్వాత్ తూప ఉపనిషత్తు సంహితి అన్నాడు అంటే సంహితలు ఏవైతే ఉన్నాయో సంహిత ఉపాసనలు మనం చూచాం కాబట్టి సంహిత ఉపాసనలు గురించి బోధించేది కావడం వల్ల శిక్షావల్లి సాంహితి సరేనా సంహిత్యాయస్య ఉత్తత్వాత్ తూప ఉపనిషత్ సాంహితి అనేది డెఫినేషన్ సాయినాచార్యులు వారు కాబట్టి ఇది సాంహితి ఇది శిక్షావల్లి తర్వాత రెండవది వారుణి ఎందుకు వచ్చిందంటే ఆ వరుణుడు చెప్పింది గనక తన కుమారుడు భృగుకి వరుణుడు బోధించింది అందువల్ల దాని పేరు వారుణి ఈ వారుణిలో భృగువల్లి ఒకటే కాదు బ్రహ్మవల్లి ఒకటే కాదు భృగువల్లి కూడా కలుస్తుంది కాబట్టి ఆనందవల్లి భృగువల్లి రెండు కలిపి ఇప్పుడు మనకి ఇప్పుడు రెండవది తీసుకుంటున్నాం మూడవది చూసారా అది కూడా కలిపి ఈ రెండు భృగు వారుని బోధించిందే కనుక వరుణుడు బోధించిందే గనక వరుణుడు భృగుకు చెప్పింది కాబట్టి వారుని ఇది బ్రహ్మవల్లి భృగువల్లి కలిపి రెండు అండర్స్టాండ్ శిక్షావల్లి ఒకటి సాయనానుసారం సాయన భాష్యానుసారం నేను చెప్పేది మీకు శిక్షావల్లి ఒకటి ్రహ్మవళ్ళి ఆనందవల్లి కలిపి టూ మూడవది ఈ రెండు కలిపి ఒకటి మూడవది యాగ్నికి యాజ్నికి అంటే ఏదో కాదు మహానారాయణ ఉపనిషత్తు ఇంకేమి లేదు దీంట్లో ప్రతిరోజు మీరు చెప్పుకునే మంత్రాలన్నీ దాంట్లో ఉంటాయి అసలు ఒక విధంగా చెప్పాలంటే చాలా యూజ్ఫుల్ ఉపనిషత్తు అది యాజ్ఞికి ఇప్పుడు ఇంక మంత్రపుష్పాలు పూజా విధానంలో వచ్చేటివన్నీ దాంట్లోనే ఉండేది ఉపనిషత్తుల కాబట్టి మహానారాయణ ఉపనిషత్తు అది కాబట్టి ఆ నారాయణ ఉపనిషత్తు యజ్ఞ సంబంధమైనటువంటి మంత్రాలు నిత్యం మనం పూజా విధానంలో ఉపయోగించుకునేటువంటి మంత్రాలు ఉదయం లేచిన మొలకొని సాయంత్రం వరకు వాటిల్లో ఏదో ఒక మంత్రాన్ని మనం ఉపయోగిస్తానే ఉంటాం తెలిసో తెలియకో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది కాకపోతే అది మంత్రభాగం మనం మంత్రాలు ఎక్కువగా ఉండడం చేత దాన్ని యాజ్నికి యజ్ఞ సంబంధమైందిగా పెట్టారు ఉపనిషత్తు తీసుకున్నప్పుడు మాత్రం శిక్షావల్లి బ్రహ్మవల్లి భృగువల్లి ఈ మూడే చెబుతాం కానీ సాయన భాష్యానుసారం చూస్తే నాలుగవది ఏదైతే మనం యాజ్నికి అనుకుంటూ ఉన్నాం తైత్ర ఉపనిషత్తులో ఉంది ఉపనిషత్తుగా దాన్ని చెప్పకుండా దాన్ని ప్రత్యేకంగా ఆ మంత్రాన్ని మనం చెబుతూ ఉన్నాం దాన్ని కూడా కలిపి త్రివిధ అయితే ఇక్కడ మొదటిది సాంహితి అంటే సంహితోపాసనలో ఉంది గనక దీన్ని సాంహితి అన్నారు బ్రహ్మవల్లే చాలా అద్భుతమైనటువంటి ఉపనిషత్తు చిన్నది కాదు సరేనా కాకపోతే మీరు ముఖ్యంగా ఈరోజు ఒక్కటి తెలుసుకోవాలి ఇంతవరకు ఏదైతే మనం శిక్షా మీరు అధ్యయనం చేశారో దీన్ని ఒక్కసారి మననం చేసుకోకపోతే కష్టమవుతుంది ఎందుకంటే అక్కడ చెబుతూ ఉన్నప్పుడు ఇవన్నీ తుంగి చూస్తూ ఉంటాయి మీరు ఎంతవరకు మననం చేశారో మీ మీదైతే నాకు విశ్వాసం ఉంది కానీ మీ విషయంలో నా మీదనే నాకు విశ్వాసం లేదు అందువల్ల ఒక్కసారి జస్ట్ దాని గురించి మనం తెలుసుకుంటాం ఇప్పుడు పన్నెండు అనువాకాలతో నడిచింది శిక్ష మొదటి అనువాకం శాంతి పాఠం చెన్నోమిత్ర చమవర్ణ అనేటువంటిది శాంతిఠం కాబట్టి విజ్ఞాన లేకుండా నిరాటంకంగా జ్ఞానాన్ని పొందడానికి శాంతి పాఠం అనేటువంటిది సంప్రదాయం గనక దాన్ని మనం ప్రథమ అనువాకానికి తీసు రెండవ దగ్గరకు వచ్చేటప్పటికి రెండవ అనువాకం ద్వితీయ అనువాక శాం వ్యాఖ్యాశ్యాణ స్వర మాత్రాబలం సామ సంతాన సీక్షాధ్యాయ ఇది రెండవది అంటే దీంట్లో అక్షరాన్ని ఎట్లా ఉచ్చరించాలి సరేనా ఇవి ఆ రంగాలతో ఏ విధంగా ఉండదనేది శిక్ష అనేటువంటి దాని గురించి మొట్టమొదటి మనం తెలుసుకున్నాం కనుక వర్ణాలు స్వరాలు మాత్రలు బలం సామం సంతానం ఇవి ఆరు కాబట్టి ఈ శిక్షలో ఉండేటువంటి ఈ అంగాల గురించి ఇక్కడ ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మనకు కానీ నేను కొంతవరకు మీకు చెప్పాల్సింది చెప్పాను కాబట్టి మనకి ఇక్కడ అర్థమైంది ఏమిటంటే రెండవ అనువాకంలో వేదాన్ని అర్థం చేసుకోవడానికి మనకు వ్యాకరణం ఎంతవరకు తోడ్పడుతుంది పదాలని ఎట్లా ఉచ్చరించాలి స్వరాన్ని ఎట్లా ఉచ్చరించాలి ఏ అక్షరాన్ని ఎంత బలంగా పలకాలి ఏన్ని తేలిగ్గా పలకాలి ఉదాత్తం ఎట్లా ఉంటది అనుదాత్తం ఎట్లా ఉంటది ఇవన్నీ కూడాను ఈ శిక్షలో తెలుస్తాయి కాబట్టి వ్యాకరణం లేకుండా భాష లేకుండా వేద వాంగ్మయాన్ని ఉపనిషత్ వాంగ్మయాన్ని మనం అధ్యయనం చేసే అవకాశం లేదు కనుక దానికి కావలసినటువంటి ప్రిపరేటరీ స్టెప్స్ అన్ని కూడాను మనకు శిక్షావల్లిలో వచ్చిస్తాయి మొత్తమొదరిది కాబట్టి ఈ శిక్ష అనేటువంటిది వేదాంగాల్లో శిక్ష నిరుక్తము జ్యోతిషము ఛందస్సు వ్యాకరణం వీటిల్లో కాబట్టి దీంట్లో ఈ ఆరు అంగాలతో కూడినటువంటి దాన్ని మనకు అందుతూ ఉంది అక్కడి నుంచి మూడవ అధ్యాయానికి వచ్చాం మూడవ అనువాకం అనుకో ఈ మూడవ అనువాకం లేదా అధ్యాయం దీంట్లో ప్రారంభమవుతూ ఉండే సంహితపాసనలు బ్రహ్మవల్లికి ప్రధానంగా వీటి కనెక్షన్ ఏంటో తెలుసా ప్లీజ్ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అనుకున్నప్పుడు రెండు విషయాల్ని ప్రధానంగా చూచారు ఋషులు ఎందుకంటే జ్ఞానం కలిగిన వాడు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటే ఎక్కడైనా అందడం లేదు అంటే కారణం ఏమిటి అనే దాన్ని ఆలోచన చేసినప్పుడు జ్ఞానం అందిస్తే అందాలి ఎందుకంటే ప్రమాణం కనుక ప్రమాణం ఎందుకు ఫలించడం లేదు అని ప్రశ్న పడ్డప్పుడు ఒకరికి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ప్రమాణం ఇంకొకరి జ్ఞానాన్ని ఇవ్వాలి ఒక ఋషి జ్ఞానం కలిగిందంటే ఒక ఉపనిషత్తు మాది అదే ఇంకొక ఋషి కూడా కలగాలి మరి ఒక చోట కలగడం లేదంటే కారణం ఏంటి చెప్పేవాడ ఒకవేళ చెప్పేవాడు సురత్రియ బ్రహ్మనిష్ఠుడు విషయమేమో జ్ఞానం పవిత్రమైనటువంటి జ్ఞానం వేద జ్ఞానం వినేవాడికి కల కలగడం లేదు విన్నప్పటికి కూడాను కాబట్టి లోపం ఎక్కడుందంటే ఈ వినేవాడిలో ఏదో ప్రతిబంధకం ఉంది అని గుర్తించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదే పదం టెక్నికల్ వర్డ్ ప్రతిబంధకం అబ్స్ట్రక్షన్ ఉంది ఆ ప్రతిబంధకాన్ని గనక నివారిస్తే నీళ్లు పోతూ ఉంటే ఒకవేళ తూము దగ్గరకు వచ్చేటప్పటికీ మనం తూము వేసేసాం అనుకోండి దానికి ద్వారం బంద్ తీసేశాం అనుకోండి ఎప్పుడైతే తూము దగ్గర ద్వారం బంద్ చేశామో వాటర్ వస్తుంది కానీ పోదు దాన్ని ఆ ప్రతిబంధకాన్ని తీస్తే పోతుంది క్లియర్ అట్లాగే ఇక్కడ జ్ఞానం నిలవకపోవడానికి స్టే కాకపోవడానికి కారణం ఏమిటని ఆలోచన చేసి రెండు ప్రధానంగా అవసరమైనట్లు కనపడ్డాయి అవన్నీ మొదటి వలిలో పెట్టారు సూక్ష్మంగా చెప్తున్నాను ఇప్పుడు ఎస్ఎన్స్ ఏమిటా రెండు నంబర్ వన్ చిత్త నైశ్చల్యం నంబర్ టూ ఒకటి చిత్త నైశ్చల్యం అంతఃకరణ శుద్ధి అదే కదా చిత్త నైశ్వల్యం అంతఃకరణ చిత్తము రెండోటే కదా నైశల్యము శుద్ధి రెండు ఒకటి అంతఃకరణ నైశల్యం అంతఃకరణ శుద్ధి కాబట్టి అంతఃకరణ శుద్ధి కావాలి అంతఃకరణ నైశల్యం కావాలి మనసు నిర్మలంగా ఉండాలి దానికి సంబంధించినటువంటి ఉపాసనలు ఇక్కడ చెప్పబడ్డాయి సరేనా అంతటితో వదిలేయలేదు అంతటితో కనుక వదిలేసినట్లయితే మూడు నాలుగు ఐదు ఆరు అనువాకాలకు వచ్చేటప్పుడు స్టాప్ చేసి ఉండాలి పదకొండవ దగ్గరకు వచ్చేదానికి అవకాశం లేదు సత్యం వద ధర్మంచర స్వాధ్యాయ ప్రమద స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం పితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం ఇవన్నీ ఎందుకు వచ్చాయి అట్లాగే నువ్వు దానం చేయడం శ్రద్ధ ఆదేయం అశ్రద్దయాదయం శ్రీయాదేయం క్రియాదేయం బియాదేయం సంవిధాదేయం ఎందుకు వచ్చాయి ఇవన్నీ కాబట్టి రెండు ప్రధానంగా కనపడుతున్నాయి ఒకటేమిటో తెలుసా అందుకనే ఇప్పుడు మీరు మననం చేసి మళ్ళీ